శ్రీ గురు నమీ ఓం గణానా గణపతి ఉపమశ్రవస్తే సదాబ్రహ్మణా బ్రహ్మణా శ్రమోమహాగణాధిపతాశివసారా శంకరాచార్యుజ్యమాన్ ం గ్రు పరంపరా ఓం భద్రమే కన్మే విశ్వేవాద్రం పశ్యేమక్షయలీయత్రిస్తువాంశ్రంహితాయున ఇంద్రోధ్రవా స్తి నష్టో అరిష్టమే స్తర్దా ఓ శాంతి శాంతి శాంతి ఉపలంభా సమాచారా అస్తి వస్తునా Sada జాతిస్తు బుద్ధై అజాతాం సదా అజాతేసతాం జాతి దేశిత అజాతంటే ni వాళ్ళ కోసం జాతిని బోధించారు అజాతంటే ఎందుకు భయపడతారంటే పురుషార్థ నాశనం అవుతుంది ఇప్పుడు ఈ జగత్తు సత్యం అవ్వాలి నేను ఈ జగత్తులో పుట్టి గిట్టాలి మధ్యలో భోగాలు అనుభవించాలి డబ్బు సంపాదించాలి ఇవి అర్థకామాలు అర్థం అంటే ధనాన్ని క్రోగు చేయటం కామం అంటే భోగాలు ఇవి రెండు పురుషార్థాలు అజాతి అంటే ఆ రెండు పురుషార్థాలు నాశ్యమైపోతాయి ఇక పుణ్యం చేసుకుని దానం ధర్మం చేసి స్వర్గానికి పోవాలి దేహత్యాగం అయిన తర్వాత స్వర్గానికి వెళ్ళిపోవాలి అజాతి అంటే ధర్మ పురుషార్థం కూడా గల్లంత అయిపోతుంది ఈ విధంగా పురుషార్థాలు మూడు గల్లంత అందుకోసం భయపడతారు పురుషార్థ నాశం అవుతుందని భయపడతారు ఇప్పుడు బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి డబ్బు మిథ్య కళ్ళ అని చెప్పారనుకోండి అది సత్యమే సత్యమే అదే అసత్యం మాట కాదు కళ్ళ అని చెప్పారనుకోండి చెప్తే అది హీ డజంట్ లైక్ ఇట్ ఇప్పుడు శంకర్లు ఏమన్నారంటే అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి తత సుఖలేష సత్యం ఎంత బాగుందో చూడు ఈ మాట ఎవరికైనా బిజినెస్ మ్యాన్ మీరు చెప్పి చూడండి నాయనా చూడు డబ్బు అన్ని ఆపదలకు నిలయము డబ్బు వల్ల మీకు నయా పైసా కూడా సుఖము రాదు ఇది సత్యము అని మీరు ఎవరికైనా బిజినెస్ మ్యాన్కి చెప్పి చూడండి మీరు ఫ్లేవర్ గ్యాస్టెండ్ డిస్టర్బ్ అయిపోతారు కాబట్టి పురుషార్థ వలన భయపడే కోసం సో జాతి దేశిక కాబట్టి బిజినెస్ మ్యాన్కి ఏం చెప్పాలి చూడండి అయినా లక్ష్మీదేవిని బాగా సేవించు లక్ష్మిని బాగా సంపదని బాగా ప్రోగు చేయి ఆ తర్వాత నువ్వు ఆ సంపదతోటి దానం ధర్మం చేస్తే నీకు స్వర్గం వస్తుంది పుణ్యం వస్తుందంటే ఆ అమ్మ ఎంత బాగా చెప్పాడు అని దేవాలయం కట్టించవచ్చు లేకపోతే ఇంకేదో చేయొచ్చు ఇంకేదో చేయొచ్చు అని ఆ విధంగా చెప్తే దే లైక్ ఇట్ నేను ఓ రోజు ఒక ఎవరో సాధువు ఎవరో వచ్చారో ఒక గృహానికి ఒకరి గృహానికి ఎవరో సన్యాసి వచ్చారు మరియు ఆయనకి ఆయన ఎవరితో సలహా ఇచ్చాడు ఎవరిని నేను వస్తున్నా కదా ఎవరైనా సాధువులు ఉంటే వారిని కూడా ఇన్వైట్ చేయండి అని సలహా ఇచ్చాడు ఆయన సలహా ఇచ్చారు లేకపోతే వీళ్ళకైతే తోచిందో నాకు ఫోన్ చేశారు ఆయన మహాత్ముడు ఆయన ఆయన కూడా దర్శించినట్టు అవుతుంది తర్వాత ఏదో భిక్షకు ఫోన్ చేశారు ఏం చేయదు ఏమీ కాదుగా అని సరే అని నేను వెళ్ళాను నాకుండే ఒక ప్రేమతో నేను వెళ్ళాను ఇద్దరు సన్యాసులండి రెండు కుర్చీలు వేశారు ఇద్దరు సన్యాసులండి ఆయన ఓ ప్రపోజల్ పెట్టారండి ఏమిటంటే నేను దేవాలయం కడుపుతున్నాను విజయవాడ దగ్గర దేవాలయం కడుపుతున్నాను మూడు కోట్ల ప్రాజెక్ట్ అని ప్రపోజల్ పెట్టాను నేను ఉనికి అలా వెలమోహం విసి చూస్తూ కూర్చున్నాను పాఠం చెప్పి టైం వచ్చేప్పటికి మైపు నా ముందుకు తోశారు నేను అరగంట సేపు చెప్పమన్నారు అరగంట సేపు నా టాపిక్ నేను చెప్పేసి కూర్చున్నా మంచిగా టైం కూర్చున్నాను అలాగే నేను అలా కూర్చుని ఉన్నాను భోజనానికి టైం ఉంది టూ అవర్స్ ఉన్నామండి ఆ టూ అవర్స్ లో ఈ ప్రాజెక్ట్ పేరు చెప్పాను చెప్తే ఒక అమ్మగారు ఇరవై ఐదు వేలు గా ఇచ్చారు ఇచ్చి ఇంకొక ఇరవై ఐదు వేలు నేను ఇస్తానండి తర్వాత పంపిస్తాను అని అని ప్రామిస్ చేశారు యాభై వేలు ఆయన చాలా సంతోషం చూడండి అమ్మగారు దేవాలయానికి అంత ఎంత ఉత్సాహంగా ఇచ్చారంట అందరూ దప్పట్లో కొట్టారు నేను కూడా దప్పట్లో దానం చేశాను సంతోషమే కదా ఈ లోపల ఆయన ఏమన్నారంటే ఆ దేవాలయంలో లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళ పేర్లన్నీ కూడా ఆ యంత్రం మీద రాయించి వేస్తా పెడతారు యంత్రం అవుతుంది దాంట్లో పేర్లు రాస్తాము దాంట్లో లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే రాస్తాము అని మళ్ళీ ఆయన మాట వరుసకి చెప్పినట్టుగా చెప్పారు ఇప్పుడు ఈ అమ్మగారు ఆవిడ యాభై వేలు ఇచ్చారు ఆవిడ కొంచెం ఆలోచించి కొంచెం ఏదో క్యాలకులేషన్ ఏదో చేస్తున్నారు ఆమె ఫైనల్ గా నేను మీకు లక్షా ఇస్తానండి పాతికి ఇచ్చాను ఇంకో పాతికి పంపిస్తా ఉన్నాను పాతికి కాదు డెబ్బై పంపిస్తాను నా పేరు కూడా రాసుకోండి చెప్పారు వెంటనే ఇంకోసారి చూడండి అమ్మగారు లక్ష రూపాయలు ఇస్తున్నారు అని అంటే మళ్ళీ అందరం తప్పక ఆ రకంగా నేను చూస్తుండగా ఆయన ఐదారు లక్షలు వసూలు చేశారండి అయిపోయింది భోజనాలకు లేచని నేను భోన్ చేసేసి ఆటో నేను లేచ కవచ్చను ఐదు ఆరు లక్షలు వసూలు చేశారండి కాబట్టి పురుషార్థ నాశానికి సంబంధించిన కబుర్లు చెప్తే మీకు ఏమీ ఉపయోగం లేదు పురుషార్థమును గురించిన మాటలు చెప్తే జనాల్లో ఉత్సాహం వస్తుంది కాబట్టి జాతి హీ దేశిక అటువంటి దృష్టికోణంలో ఉండే మానవ సముదాయాలని కూడా పరిగణనలోకి తీసుకుని వ్యాసాది మహర్షులు జాతిని బోధించినారు అంతే తప్ప అదొక ప్రిలిమినరీ స్టెప్గా చెప్పారే తప్ప అదే ఫైనల్ ట్రూత్ అనుకోవడానికి వీలు పైగా అది కూడా ఎవరి కోసం బోధించారు అంటే అజాతేస్త్రతాంశ ఎందుకంటే మానవుని మస్తిష్కము కార్యకరణ కార్యకారణ భావంతో ఆక్రాంతమై ఉంటుంది కాబట్టి దీనికి ఏదో కార్యము కారణము ఏదో ఉంటుంది ఇది కార్యము సత్యము దీనికి కారణము సత్యము అనే భావనలో మనిషి ఉంటాడు కాబట్టి అటువంటి వారిని మనస్సులో పెట్టుకుని జన్మాజస్యత ఇత్యాది వాక్యాలు బయలుదేరినాయి ఫైనల్గా నిన్న నేను చెప్పే నేను అంటాను జన్మాధ్యశత అనేదాని అభిప్రాయం జగత్ సత్యత్వాన్ని నిర్ధారించటం ముందు కాదు పరబ్రహ్మ ఒక్కటే సత్యము అని చెప్పడం కోసమే జన్మాధ్యశత కూడా చెప్పినారు ఆ సత్యాన్ని మనం మర్చిపోకూడదు తర్వాత అస్య జగత జన్మాది అస్య అంటే ఈ జగత్తు యొక్క ఈ జగత్తు బాహ్య జగత్తు బాహ్య జగత్తు ఉండాలి ఆంతరంలో నేను ఉండాలి అంతహ నేను బహి జగత్తు ఉంటాయి అంతహ నేను లేకుండా బహి జగత్తు ఉండదు బహి జగత్తు లేకుండా అంతహ నేను ఉండదు నిద్రలో ఈ అంతః బహిహి రెండూ ఉండదు నిద్రలేస్తూనే అంతహ బహి రెండు ఒకేసారి ఆవిర్భవిస్తాయి అలా ఎందుకవుతుందంటే వాస్తవంలో అంతహ బహి అనేవి కేవలము మనస్సు యొక్క స్పందనలు మాత్రమే ఆ మనస్సు ఒక రకంగా స్పందిస్తే అంతః అనే భావన కలుగుతుంది అదే మనస్సు ఇంకో రకంగా స్పందిస్తే బహి అనే భావన కలుగుతుంది మీరిద్దరు మనుషులను చూస్తారు ఈ మనిషి మనకు మిత్రుడు ఆ మనిషి మనకు శత్రువు అని మీకు అనిపిస్తుంది అలా ఎందుకు అనిపించింది అంటే మీ మనస్సు ఒక మనిషిని చూసినప్పుడు స్పందించిన విధానము మిత్రుడు అనే భావానికి అనురూపంగా ఉన్నది మరో మనిషి దగ్గరికి వచ్చేప్పటికీ అదే మనస్సు శత్రు అనే భావం రూపంగా స్పందించింది కాబట్టి ఇదంతా కూడా మనస్సు యొక్క స్పందన తప్ప మరేమీ కాదు బహి అంతహ అంతా కూడా మనస్సు యొక్క స్పందనే వీడేం చేస్తాడు అంతః నేను అని నిర్ధారించుకుంటాడు తనకంటే భిన్నంగా ఉన్న జగత్తుని భావన చేస్తాడు బాహ్యంనందుండి అంటాడు అస్య జగత కారణం అక్కడెక్కడో పైన ఉంది సో నిద్రపోయినట్లయితే అస ఇదం బాహి బహిహీ ఉండదు అంతహా ఉండదు ఏమీ ఉండదు కాబట్టి ఆ దేవుణ్ణి ప్రతిష్ఠించిన అసలు దేవుడు వీడే వీడే అసలు దేవుడు చేతగా స్వామి వివేకానంద్ అన్నారు మానవుడు దేవుణ్ణి పూజించే ప్రతి సందర్భంలో తన ఆత్మనే దేవుడు అనుకుని పూజిస్తున్నాడు హిడన్ సెల్ఫ్ ఈజ్ వర్షిప్డ్ యాజ్ గాడ్ అని వివేకానంద్ అంటారు తర్వాత ఇది నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఈశ్వరుడు కనుక అర్థమైతే ఆత్మే ఆత్మ తెలియకపోతే ఈశ్వరుడు ఆ విధంగా ఇది ఈ ప్రసంగమంతా మనం చూసి ఉన్నాము వేదాంతాభ్యాసినంతు స్వయమే అజాద్వ్యాత్మ విషయో వివేక వివేక భవిష్యత నదు పరమార్థ బుద్ధ ఆ వాక్యం అంతవరకు అయిందండి అదే చెప్పాలి సో ఈ మంద వివేకము గల వారికి అంటే అంతహా బహి ఇదంతా కూడా కేవలము మనస్సు యొక్క స్పందనే అనేంత వివేకం లేదు నేను ఇక్కడ ఉన్నాను ఎదుర్కొండా జగత్తుంది దేవుడు పైనుండి సృష్టించాడు అనే ఆమాత్రం వివేకమే ఉన్నది ధర్మాధర్మ వివేకము పుణ్యము పాపము స్వర్గము ఇత్యాది వివేకము కర్మకాండకి ఉపాసనకి సరిపడేంత వివేకము ఉందంటే దానికి కూడా వివేకం అవసరం దేహమే నేను అనుకుంటే పుణ్యము పాపము స్వర్గము నరకము ఇవేమీ ఉండవు నాస్తికుడు లేక లోకాయుతికుడు అయిపోతాయి కాబట్టి అంతకంటే కొంచెం అధికమైన వివేకం ఉంటుంది వారి కోసం ఈ జన్మార్జస్యత మొదలైన జాతి బోధింపబడినది కానీ తాను రుణంత తాగత వారు ఆ జాతిని స్వీకరించవచ్చు కాక ఎంతవరకు తాత్కాలికంగా మాత్రమే అదేం పెర్మనెంట్గా జాతి ఏం కాదు తాత్కాలికంగా వారు స్వీకరిస్తారు ప్రస్తుతానికి అలా స్వీకరిస్తారు భవిష్యత్తులో వారు కూడా వివేకాన్ని మరింత పెంపొందించుకోగలిగినట్లయితే వారు కూడా ఆ జాతిని తెలుసుకుని ప్రాప్తులవుతారు బానే ఉంది కానీ మంద వివేకుల యొక్క సమాచారం మరి వాటి బాగు వేదాంతాన్ని అభ్యాసం సాధకులు ఉన్నారే వారికి మాట ఏమిటి అంటే వారు స్వయమేవ అజ అద్వయ ఆత్మ విషయో వివేకో భవిష్యతి వారికి ఆ వేదాంతాన్ని అలా అభ్యాసం చేస్తూ ఉంటే ఆ శ్రవణం యొక్క ప్రభావం చేత శ్రవణమున నిధ్యాసనముల యొక్క ప్రభావం చేత తానే అజ పుట్టుక అద్వయ రెండవ రెండవది లేని ఆత్మస్వరూపుడము అనే వివేకము వారికి సహజంగా వేయిస్తుంది కాబట్టి పుట్టుక లేని రెండవది లేని ఆత్మస్వరూపుడను నేను అంటే ఇంకా జాతి ఎక్కడి నుంచి వస్తుందండి పుట్టుక లేని అంటుంటే రెండవది లేని అంటుంటే ఇంకా జాతి ఎక్కడి నుంచి వస్తుంది కార్యకారణ భావము ద్వైతం కదా అది వేరు కారణం వేరు ద్వైతం రెండవది లేదు అంటే కార్యకారణ భావము అపాస్తమైనది అజా అంటే జాతి నిరాకరింపబడినది కాబట్టి వేదాంతాన్ని అధ్యయనం చేసే వారి కోసం జాతి చెప్పబడలేదు జాతి ప్రస్తావన చేసిన పరమార్థ బుద్ధ్యూ అదే పరమార్థం అనే చెప్పింది మాత్రం కాదు అదే అజాతేస్త్రసత వాళ్ళ కోసమే అంటే భయం భయం సాధారణంగా మీరు గమనించండి మనిషి భయపడుతూ బతుకుతాడు ప్రతిదానికి భయపడతారు మీరు ధనం ఇచ్చారనుకోండి ఇంకోళ్ళకి ప్రామిసరీ నోట్ రాయించుకుంటారు ఎందుకు భయం మీరు తిరిగి ఇస్తాడో కూడా ఏమండి కొని తిరిగి ఇవ్వలేదనుకోండి ఏమవుతుంది అంటే ఆ డబ్బు నాకు లేకుండా పోతే నేను కష్టాలు పడతానేమో అని భయం ఫియర్ ఆఫ్ పెయిన్ డబ్బు పోతే కష్టం వస్తుందని ఫియర్ కాబట్టి డబ్బు పోకూడదు వీడికి డబ్బు అప్పిచ్చేస్తే వీడికి తిరిగిపోకపోతే డబ్బు పోతుంది ఫియర్ ఈ విధంగా డబ్బు విషయంలో మనం ఫియర్తో భయపడుతూ ఉంటాం ఫియర్ తోటి భయంతో జీవిస్తూ ఉంటాం ఇక భోగాల విషయంలో భయంతో జీవిస్తాడు ఇప్పుడు కారు కొనుక్కుంటాడు కారు కొనుక్కోగానే హనుమంతుడి దేవాలయానికి వెళ్ళిపోతాడు ఎందుకంటారు భయం కారుకే హనుమంతుడికి సంబంధం కాదు అసలు ఎక్కడైనా సంబంధం ఉందా వాల్మీకి మహర్షి ఎక్కడా కారు ఉంటే హనుమంతుడికి సంబంధాన్ని చెప్పనే లేదు అంటే అదొక అదొక కథానుగతికో లోకహ ఆ రకంగా పాపులర్ అయిపోయిందంటే కారు కొనగానే హనుమంతుడు హనుమంతుడు ఆశ్చర్యతో ఉండుంటాడు ఏళ్ళకి వస్తుంది వీళ్ళు కారులయి పట్టుకొచ్చి చేస్తున్నారు అంటే భయం కారు లేపడికి భయం ఏమిటి భయము ఏదైనా ఇంకో కారు దీనికి తగిలితే డెంట్ పడుతుంది చిన్న భయం యాక్సిడెంట్ అవుతుంది ఇంకొంచెం లేదా భయం ఇది ఎవరిైనా అపహరిస్తారేమో భరింత భయం యాక్సిడెంట్ అయితే మనం నష్టపోవాల్సి వస్తుందేమో భయం కాబట్టి భోగంలో భోగే రోగ భయం భోగముని మీరంటే పక్కనే రోగ భయం ఒకటి ఈ కారుకి అనేక భయాలు దాని ఎన్ని ఉంటాయి కాబట్టి అర్థము అంటే భయం కామము అంటే భయం ఇక ధర్మము అంతా భయమే మీరు ధర్మము అనే మాట వచ్చిందంటే అంతా భయమే ఎందుకంటే అపచారం ఉంటుందేమో ఇప్పుడు సత్యనారాయణం కథ తీసుకోండి ఎలా ఉంటుంది వాడేమో ప్రసాదం తినడం వ్రతం అంతా చేస్తాడు ప్రసాదం తినడం మర్చిపోతాడు మరిచిపోతే వాటి షిప్పులో ఉన్న సంపద కూడా సముద్రంలో కలిసిపోతాడు అమ్మ బాబోయ్ అలా అయితే చాలా కష్టం ఉండవ ఏదో ఏదో పొరపాటున కొంచెం ప్రసాదం తినడం మర్చిపోయిందంటే మాత్రాన మనకు ఉన్నదంతా ఊడిపోతుందంటే అసలు అమెరికాలోనూ బ్రిటన్లోనూ అసలు సత్యనారాయణ వ్రతం అంటే ఏదో తెలియని వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారే ఇబ్బందులు వస్తాయండి కాబట్టి భయం ఆభారంగా తర్వాత పూజ చేసేవాడు ఎప్పుడూ భయపడుతూ ఉంటాడు ఏం అపరాధం వస్తుందని భయపడతాడు ఇప్పుడు తప్పు చేసామేమో తప్పును మనం సవరించుకోవాలి ఆ దృష్టి మంచిది తప్పు సవరించుకోవాలనే దృష్టి కాదు అపచారం అయితే నెత్తి మీద ఏదైనా పడుతుందేమో అని భయం అంటే భయంతో దేవుణ్ణి పూజిస్తాం ముఖ్యంగా ఈ పూజలలో సాత్వికమైన పూజలలో భయం యొక్క అంశం తక్కువ రాజస తామస పూజలలో భయము యొక్క పాళ్ళు దాని దాని ప్రవేశం చాలా ఎక్కువ ఉంది భయం మొత్తం కొన్ని కొన్ని పూజలు కొన్ని వామాచారాలు కొన్ని ఉపాసనలు అవి భయం చుట్టూ నిర్మితమై ఉంటాయి ఈ విధంగా మనిషి భయం గుప్పిట్లో జీవిస్తూ ఉంటాడు ధర్మం అజము అంటే అజము అంటే అజాతే సరసతాము సదా ఇప్పుడు భయం తర్వాత ఇంకోటి భయానికి మూలమేమిటి అని కనుక కామన భయానికి మూలము మీ మనస్సులో కనుక మీ హృదయంలో కామనలు ఉన్నట్లయితే తప్పకుండా దాని పక్కనే భయం ఉండి తీరుతుంది ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కోరిక ఉందనుకోండి ఏమిటి కోరిక ఇప్పుడు ఫలానా కుర్రాడు మా కుర్రాడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంజనీర్ అవ్వాలి లేకపోతే ఎంసెట్లో ప్యాస్ అవ్వాలి అని కోరిక ఉందనుకోండి వెంటనే వీడు ప్యాస్ అవ్వడేమో అని భయం సో ఈ విధంగా ఆసక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ భయం కుప్పల తిప్పలుగా నిర్మాణం అయిపోతుంది ఆసక్తి ఉంది అంటే భయం తప్పదు ఆసక్తి లేనివాడు ఈ ప్రపంచంలో వ్యవహారం చేసి కూడా అభయంతో ఉండగలుగుతాడు కానీ ఏమాత్రం ఆసక్తి ఉన్నా వాడు ధైర్యాన్ని కోల్పోయి బితుకు బితుకు మంటో సాగదీస్తాడు చాలా కష్టం కాబట్టి కామనా భయము ఇప్పుడు ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చొని ఉండగానే మీరు ఆత్మస్వరూపుడు అయితే ఆ సత్యం మీకు అందుబాటులోకి రాకుండగా అడ్డుపడేటువంటి అంశము ఏదైనా ఒక్కటి ఉంది అంటే అదే భయము భయం అనేది అది మంచిది కాదు అది చెడ్డది అది ఇప్పుడు కానీ కొంతమంది పొరపాటుగా అర్థం చేసుకుంటారు భయం మంచిది అంటారు ఇప్పుడు మీరు కుర్రాన్ని కొట్టేసి వాడి మార్కులు రాకపోతే కొట్టేసి సరిగ్గా చదువుకోకపోతే కొట్టేసి నిద్రపోతే కొట్టేసి వాడిని బెదిరించేసారనుకోండి అది వాడికి మంచిదా చెడ్డదా మంచిది అని పూర్వం వాళ్ళు కొంత కొంత ఖాతస్థం వాళ్ళు అనుకుంటారు కానీ మనకి బాగా తెలుసు అది వాడి సైకాలజీకి మంచిది కాదు అని మనకు తెలుసు అందుకేనే పల్లెటూళ్ళలో కొంచెం చండశాసములైన తండ్రి దగ్గర పెరిగిన కుర్రాళ్ళు ఆ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్గా హాస్టల్కి వస్తే వాళ్ళకి పెద్ద విముక్తి వాళ్ళేమో అల్లరి చిల్లరిగా తిరిగేసి అంత పాటు ఎందుకంటే టెన్త్ క్లాస్ వరకు తండ్రి కర్ర పట్టుకుని కొట్టి వీడిని చదివిస్తాడు తండ్రి భయానికి వీడు చదువుతాడు ఇప్పుడు ఇంకా తండ్రి పక్కన లేకపోయేప్పటికీ కుట్టివాడు పక్కన లేకపోయేప్పటికీ ఇంకా భయం లేకపోతే వాడు చదువు పుస్తకాలు అవతల గిరాటేసి సినిమాలకు పోయి సోడా బుడ్డు ఓపెన్ చేస్తే కాబట్టి లాంగ్ రన్లో భయపెట్టి మీరు శాసించటం అనేది సైకాలజీకి మంచిది కాదు కానీ ముందు ఏమనుకుంటారు మంచిది అనుకుంటారు తర్వాత ఏమని మంచిది కాదు అని అలాగే ఆధ్యాత్మ రంగంలో కూడా ఈశ్వరుణ్ణి భయానికి ఆరాధించటము మంచిది కాదు నిజానికి నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నాను మీరు మొక్కు చే తీర్చకపోతే మిమ్మల్ని ఈ శివుడు ఈశ్వరుడు వెంటబడతాడు రెట్టింపు మొక్కు తీసుకుంటాడు మీ దగ్గర ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక రంగంలో భయానికి ప్రవేశపెట్టినటువంటి సందర్భము అది భక్తులకి మంచి మంచి చెయ్యదు అది దానివల్ల చెడే కలుగుతుందే తప్ప మంచి కాగుతుంది అలాగా భయపెట్టేయకూడదు నేను చిన్నప్పుడు ఏవో మొక్కులు మొక్కేవాడు ముక్కులు ముక్కు భయపెడిపోయేవాళ్ళు ఎందుకంటే తీరా ముక్కు నీకు కొడతాను ఎప్పుడు ఒక్క పిసర డౌట్ వస్తే కూడా కొబ్బరికాయ కొడతాను అంటే ఇప్పుడు ఉదాహరణకి బస్సు దొరుకుతుందో దొరకదు అని వస్తే దేవుడా బస్సు దొరికితే కొబ్బరికాయ కొడతాను ఇది ఇలాంటివి అనుకు అంటే కోనసీమలో కొబ్బరికాయలు ఎక్కువ ఉంటాయి అలా అనుకునే వాళ్ళు ఎందుకునో అలా వచ్చింది ఇంతకుముందు అంతకుముందు ఏడు సార్లు అనుకున్నాను ఎనిమిది ఎనిమిదో మళ్ళీ ఇంకోటి సినిమాటి ఎక్కడ దొరకట్లేమో అని డౌట్స్ దేవుడా ఒక సినిమా ఇక్కడ దొరికితే కొబ్బరికాయ కొడతాను అని ఇంకోటి తొమ్మిది అలాగే ఈ సంఖ్య పెరిగిపోయి ఎక్కడి నుంచి కూడా వస్తుంది ఎప్పుడు కొడతాం వీటిని వాళ్ళ ఎప్పుడు పోతా ఉండి ఇవాళ అయ్యో ఈ కొబ్బరికాయలు కొడతామని అంటున్నాం కొట్టలేమో అని నేను మా అమ్మగారిని అడిగాను కూడా నేను చాలా కొబ్బరికాయలు కొడతా ఉన్నాను ఏమైపోతుందంటే ఏమీ అవదు కానీ ఇంకీ పైన అలా అనుకోకు అని అందరికీ కాబట్టి భయము బేసిస్గా ధర్మాన్ని అనుష్ఠించటము అది మంచిది కాదు తర్వాత ఇప్పుడు పుట్టుక పుట్టుకలే అజాతేస్తర శతాంధర మనిషి పుట్టాడు పుట్టుక పుట్టుక లేదు ఈ రెండింటికి తేడా ఏదో కృష్ణ ఒక ఫలానా వ్యక్తి అనే ఒక వ్యక్తిత్వం ఉంటుంది పుట్టేడు అంటే పుట్టుక లేదు గిట్టుట లేదు అని మీరంటే ఫలానా వ్యక్తి అనే పర్సనాలిటీయే లేకుండా ఆ ఇంపర్సనల్ బీయింగ్ అయిపోతాడు అంటే వ్యక్తిత్వ సంబంధరహితమైన శుద్ధమైన చెన్మయ సత్ అయి ఉంటాడు ఆ వ్యక్తిత్వానికి నష్టం కలుగుతుంది వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది అని నాకు చాలామంది భయపడతాం ఎందుకంటే ఆ వ్యక్తిత్వంలో వీడు ప్రేమించే అంశాలు ఎవేవో ఉంటాయి నేను భర్తను భార్యను తండ్రిని ఆస్తికి వారసుడను ఇలాంటివి ఎవెవేవో అంశాలని దాంట్లో ఉంటాయి బ్రాహ్మణుడను పుణ్యం చేసుకున్నాను ఇలాంటివన్నీ కలిసి ఆ వ్యక్తిత్వంలో వ్యక్తిత్వము పోతుంది అని కనుకన్నట్లయితే దానికి భయం వస్తుంది ఇప్పుడు ఒక ఆయన యజ్ఞం చేసే వాజిపేయం చేశాడండి చేసి కూర్చున్నాడండి ఎప్పుడో దేహత్యాగ స్వర్గానికి పోతాడండి ఆయన దగ్గరికి వెళ్ళే ఆత్మకర్త కాదు భోక్త కాదు అంటే ఆయన ఏడుపుతాడు భయపడుతుంది అయ్యయ్యో కష్టపడి పదిహేను రోజులు కష్టపడి ఈ వాజ్పేయ యజ్ఞం చేసిన నేను కర్తను కాదు అంటే చేసిన వాడిని కాదు భోక్తను కూడా నేను కాదు అయితే మరి ఇంకే నేనేమైపోతాను ఆ వాజపేయ ఎలుగు చేసినట్టు అని భయపడిపోతాం జాతేస్త్రతాం సద కాబట్టి మీరు అటువంటి భయం లేకుండగా ఒక పర్సనే కాకుండా ఈ పర్సనల్ బీయింగ్ ఈగోలెస్ ఎగ్జిస్టెన్స్ దానికి మీరు సంసిద్ధులైన పక్షంలో మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుని ఇప్పటికిప్పుడు ఆత్మనిష్ఠులై ఉండుట చాలా సరళమైన విషయం దాంట్లో ఏమి కష్టం కదా మీరు చేయాల్సిందలా ఏమిటంటే కామన భయము ఈ రెండింటికి ఈ రెండింటినీ దూరంగా పెట్టాలి కామనల నుండి భయముల నుండే సంకల్పములన్నీ పుడతాయి ఆ సంకల్ప కామనల నుండి భయముల నుండి పుట్టేటువంటి సంకల్పాలన్నిటినీ మీరు విడిచిపెట్టేయాల్సి అంటే మీ హృదయంలో కామనలు ఉండవు భయాలు ఉండవు వాటి వల్ల ఉదయిస్తూ ఉండేటువంటి అనేకములైన సంకల్పాలు కూడా ఉండవు ఆ స్థితిని మీరు ఏ క్షణంలో చేరుకుంటే ఆ క్షణంలోనే మీరు జీవనముక్తులేకపోతారు ఇంకా వేరే ముక్తికి ఇంకా వేరే మీరేమి శ్రమ పడక్కర్లేదు ఇటువంటి విషయాలు ఆత్మస్వరూపానికి సంబంధించిన విషయాలు ఈ ఉపదేశ సారం పుస్తకంలో చాలా ఉన్నాయో అది మీరు గమనించారో లేదో కొంచెం ఓపిక్గా చదివినట్లయితే ఒకసారి చదివితే సరిపడదు దాన్ని మళ్ళీ మళ్ళీ చదవాల్సి ఉంటుంది దాంట్లో కారికల లాంటి వాక్యాలు కొన్ని ఉంటాయి ఇది ఒక కారికలాగా ఉంటుంది వాక్యమే ఒక కారికలాగా ఉంటుంది అంటే కొంచెం టైం ఇప్పుడే చెప్పాలి దాని గురించి ఒకసారి గురించి అందుకోసం చెప్తున్నాను అంటే అది తయారైంది ఒక సంవత్సర కాలంలో తయారైంది దాని సంగతి నాకు బాగా తెలుసు అందుకోసం చెప్తున్నాను మరో అన్యత భావించకూడదు ఆ పుస్తకం ఇట్ కుడ్ బి ఆఫ్ గుడ్ యూజ్ ఎనీవే కాబట్టి కామన భయము ఈ రెండు కూడా అసహజ స్థితులు మనిషి యొక్క సహజ స్థితి ఏమంటే కామనలు భయములు లేని ఆ పూర్ణ చైతన్యమే మనిషి యొక్క సహజ స్థితి కాబట్టి వేదాంతాన్ని ఎవరైతే అభ్యాసం చేస్తారో వారు ఇలాగా భయపడుతూ ఉండాల్సిన అవసరం ఏం లేదు వారు అజము అద్వయము అయినటువంటి ఆత్మనిష్టలో ఎప్పుడైతే వారు నిలిచి ఉంటారో అప్పుడు వారు కార్యకారణ భావానికి అతీతంగా అజాతీయందు స్థిరులై ఉండవచ్చును అంటే భయపడేవాళ్ళు భయపడే వాళ్ళు శ్రోత్రియా అంటున్నారు ఆయన శంకర్లు కింద టీకాకారులు దాన్ని కొంత వివరించారు వేద పాఠమాత్ర నిరత నటు తాత్పరయావగాహిన ఆపాతాథావబోధినోపి భావ మరి ఇలాంటివన్నీ చాలా గంభీరంగా లోతుగా ఉంటాయి స్థూలంగా ఆలోచించి వాడికి కొంచెం కష్టం అవుతుంది ఆ శ్రోత్రిలు స్థూల బుద్ధిత్వా అజాతే అజాతి వస్తున సదాస్యంతి చాలామంది భయపడతారు సదా త్రస్యంతి వాళ్ళు ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు ఎవరో వాళ్ళు తెలిసిన శ్రోత్రియా అంటే టీకాకార్లో వివరించారు ఎవరైతే కేవలం వేదం మాత్రం వల్లించి కూర్చుంటారు వేదాన్ని కంఠస్థం చేసి కూర్చుంటారు అంతే చేశారు వారు లేదా ఇంకొక అడుగు ముందుకు వేసి ఆ వేదము యొక్క అర్థాన్ని స్థూలంగా మాత్రమే తెలుసుకుని ఉన్నారు లోటుగా వేద తాత్పర్యాన్ని తెలుసుకున్న సందర్భం కాదు స్థూలంగా వేదము యొక్క అర్థాన్ని తెలుసుకున్నారు అటువంటి వారు ఎప్పుడూ భయపడుతూ బతుకుతూ ఉంటారు ఎప్పుడూ భయమే ఇప్పుడు మన దగ్గర కూడా ఏ వెంట్రెస్టల్ స్వన్ కోపం వస్తే ఏమైపోతుందో ఈ అపచారం ఏమైపోతుందో ఇప్పుడు అక్కడ గోపురం ఉంది అది ఐదు ఏళ్ల క్రితం కట్టారు వర్షాలు పడి పడి పడి ఆ మధ్య నుండే సిమెంట్ ఊడిపోయి రాళ్ళు ఒకదాని మీద ఒకటి పడి కూలిపోయింది ఇది ఏం అపచారం అయిపోయిందో కాళహస్తి కష్టాలు వచ్చేస్తాయో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీనివల్లనే పడిపోయిందో ఏమో అని ఈ రకంగా ఒకదానికి ఇంకోదానికి ముడి పెట్టేసి ఎప్పుడో శర్మగారు వెళ్ళ దయచేయండి అక్కడ బ్యాగ్ కూడా చూసుకోండి ఒకదానికి మరోదానికి ముళ్ళు పెట్టేసుకుంటూ ఎందుకంటే సమాజంలో ఏదో ఒక ఆపద ఉంటుంది ఏదో ఒక ఘటన ఉంటుంది ఈ ఆపదకే ఆ ఘటనకి ముడిపెట్టేయటం ముడిపెట్టేసి అదుగో ఈ యాక్సిడెంట్ ఇలా అయింది బహుశా గోపురం కూలిపోబట్టే ఈ యాక్సిడెంట్ అయిందేమో అని ఈ రకంగా ఒకదానికి ఇంకొకదానికి ముడి పెట్టేసి అలాగా భయాన్ని పెంచేసుకుంటూ ఉంటారు కేవలము వేదాధ్యయనం చేసేవాళ్ళు కూడా దాన్ని చూశాను ఎప్పుడూ అలా భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే మడి మడి ఎవడైనా కుర్రాను తగులుతాడేమో ఈ మడి పోతుండేమో అని భయపడుతూ ఉంటారు మడి పట్టు కట్టుకుంటారు ఈ మడిబట్ట కొ కొంత ఎవడైనా ఈ అల్లరి పిల్లలు ఇటు గెంతులు వేస్తూ ఉంటారు వాడు ఆ గెంతులు వేయడం వేయడం వాడు వచ్చి మీద పడ్డాడు అనుకోండి ఈ మడి అంత పోతుంది భయపడుతూ ఉంటారు వాళ్ళు టెన్నిస్ బాల్ ఆడుతూ ఉంటారు ఈనేదో లేదో మళ్ళీ వేసుకుంటూ లేకపోతే జపం చేసుకుంటూ టెన్నిస్ బాల్ వచ్చి మీద పడింది అనుకోండి మళ్ళీ సత్యాల చేయాలి ఐదు వేలు ఆగే స్నానం చేయాల్సి ఉంటుంది భయపడుతూ ఉంటారు తర్వాత వడ్డించి వాళ్ళు వాళ్ళు శుచిగా ఉన్నారో లేదో అని భయపడుతూ ఉంటారు అయోగ్యమైన ఆహారం నోట్లోకి వెళ్ళిపోతుందేమో అని భయపెడతారు ఓ వైపున ఆకలి వేసుకోండి ఆహారం దొరుకుతుందో దొరకదో అని భయపడతారు తీరా దొరుకుతున్న ఆహారం అయోగ్యమైందేమో నాకు పాపం వచ్చేస్తుందేమో అపచారం అయిపోతుందేమో నేను అపవిత్రుని అయిపోతానేమో అని భయమే మంత్రంలో స్వరం తేడా వస్తుందేమో అని భయం స్వరం తేడా వస్తే తప్పు కానీ కొంతమంది ఇంకా తేడాలు వచ్చిన పర్లేదు ఏం పర్లేదు అని జబర్దస్తిగా చెప్పేసి వాళ్ళు చెప్పేస్తూనే ఉన్నారు కానీ కొంతమంది స్వరం తేడా వస్తుందేమో భయం అలా ఒక భయం కాదండి కోకొల్లలు భయాలు సో చాలా అలా భయపడుతూ ఆధ్యాత్మరంగం అంతా కూడా భయం యొక్క గుప్పిట్లో ఉంటుంది దీనికి కారణం ఏమిటంటే తెహిష్తోత్రియా స్థూల బుద్ధిత్వాలు వారి బుద్ధి చాలా స్థూలంగా ఉంటుంది అంటే బండా అని అర్థం స్థూలా అంటే సూక్ష్మంగా వివేకం చేసే సామర్థ్యము ఉండదు సూక్ష్మ వివేకం చేసినట్లయితే ఈ దేహము నా దృశ్యము అలాగే నా స్వరూపము కాదు దేహము పుట్టినా నేను పుట్టేది లేదు బిట్టితే నేను బిట్టేది లేదు సో నాయం హంతి నహన్యతే ఉభవుతో నా విజానీత నాయం హి నహన్యతే సో ఈ విధంగా వివేకము లోతైనటువంటి వివేకం చేసేవాడు దేహ దృష్ట్యా భయపడ్డాడు దానికి భిన్నంగా నేను పుట్టాను అనుకుంటున్నవాడు నాకు పెద్ద వయసు వచ్చేస్తుంది రోగం వచ్చేస్తుందేమో మృత్యు వస్తుందేమో అని అలా భయపడుతుంది ఉంటాడు సో ఈ విధంగా స్థూలమైన బుద్ధి కలిగి స్థూలమైన బుద్ధి అన్నదానికి ఏం చెప్పారంటే ఫ్యాట్ డిపాజిట్స్ అండి బ్రెయిన్ అని చెప్పారు బ్రెయిన్లో ఫ్యాట్ డిపాజిట్స్ సాములుగా ఫ్యాక్టరీ డిపాజిట్స్ ఇక్కడ అక్కడ దేహం అంతా ఉంటాయి ఇది బ్రెయిన్లో డైరెక్ట్గా బ్రెయిన్లోనే ఫ్యాక్టరీ డిపాజిట్స్ అంటే ఇంకా వాడికి ఏవే అర్థం కాదంటే స్థూలంగా అర్థం చేసుకోగలరు తప్ప సూక్ష్మమైన మాట మీరు ఒక్క మాట చెప్తే వాడు కొలాబ్స్ అయిపోతాడు వాడి వల్ల వద్దరు ఆత్మకర్త కాదు అంటే ఏమిటి ఆత్మకర్త కాదా మరి ఎవడు కర్త అని వాడు కంగారు గురిపోతాడు అయినా ఇంకో వీళ్ళు ఇలాగే చెప్తారంటే దీన్ని పట్టించుకోకుండా నిధులు పెట్టేసి లేచకపోతే సో ఆ విధంగా భయపడేటువంటి వారు ఈ తత్వాన్ని తెలుసుకొనలేరు సదాస్యంతి ఆత్మనాశం మన్యమానా అవివేకిన ఇత్య అవివేకులు అంటే భయం లేనికండి హాని కలుగుతుందేమో భయం ఎవరికి హాని కలుగుతుంది దేహానిక మనస్సుక దేహానికి కలిగే హాని ఏ రూపంగా ఉంటుంది ఏదో రోగమో లేకపోతే డెబ్బో నేను దేహము కాదు నేను దేహము కాదు దేహానికి కలిగే హాని గురించి నేను భయపడాల్సిన పని లేదు కొన్ని హాని కలుగుతుంది నేను మనస్సు కాదు మనస్సుకి ఏ రకమైన హాని కలుగుతుంది దుఃఖం వచ్చిపోతుందేమో మనస్సుకి దుఃఖం కలుగుతుందేమో అదే కదా హాని అంటే మనస్సుకి కలిగి హాని ఇంకేముంది మనకి ఎప్పటికీ మనస్సుకి సుఖం మీద సుఖం వస్తూ ఉండాలి కానీ అలా రాదు దుఃఖం వస్తుంది అందుకోసం మనం భయపడతాం మనస్సుకి దుఃఖం వస్తుందేమో అని భయపడతాం కాబట్టి మనస్సుకి మనస్సుకి దుఃఖం వస్తే నేను దుఃఖిని కాను దుఃఖం వస్తే నేను ఆ దుఃఖముతో కూడిన మనస్సుకి సాక్షినే తప్ప నాకు దుఃఖం ఉండదు నాకేమీ సంబంధం లేదు మనస్సుకు దుఃఖం వస్తే రాని భయపడాలి దేహానికి కలిగే హాని వల్ల కానీ మనస్సుకు కలిగే హాని వల్ల కానీ నాకు హాని కలుగుతదు నేను అవికారి ఆత్మస్వరూపుడను ఏ రకమైన వికారము మార్పు చెందని శుద్ధ చైతన్యస్వరూపుడను నేను నాకేమిటి భయం ఇప్పుడు ఆకాశం ఉన్నదండి ఆకాశానికి భయం ఏమిటి నయనం చందంతి శస్త్ర దహతి పవక న చైనం క్లేదయంత్యాప నోషయతి మారుత రెండోధ్యాయంలో భగవద్గీత శస్త్రాలు ఏమీ చేయలేవు ఈ ఆకాశాన్ని ఆత్మస్వరూపాన్ని అీరు జలగండము జలగండము ఈ గండం అనే మాట గండకాలము అంటాడు భయపడుతూ ఉంటాడు గండము అంటే భయపడతాడు మీకు ఎవరికైనా భయపెట్టాలని ఉంటే మీరేం చేస్తారంటే జ్యోతిష్కుడు వేసం వేసుకుని అతని కాన్ఫిడెన్స్ సంపాదించి మీకు జలగండం ఉంది అని చెప్పాలి చెప్తే అతను బతుకుతా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు పోతే బతికినంతకాలం నీరుని చూసి భయపడితే బతికిస్తాడు ఇంకెంతకంట దురదృష్టం ఏముంటుంది జలగండ ముందు ఏం చెప్పారంటే ఈ జ్యోతిష్కులు అప్పుడప్పుడు వాళ్ళు చేసే ఉపకారం కంటే అపకారానికి పోతుంది ఎందుకంటే వాడు భయం పెట్టిపోతాడు వాడు మర్చిపోతాడు ఈ భయం మనం పెట్టేవాళ్ళం మర్చిపోతాడు మర్చిపోతే వీడు మర్చిపోవడం వీడు గుర్తుపెట్టుకుని అలా భయపడుతూనే బతుకుతాడు ఒక అమ్మగారు వచ్చారు నా దగ్గరికి భయపడుతూ వచ్చారు ఏమా అలా భయపడుతున్నారు తెలుస్తుంది అలా భయపడుతున్నారు ఏమిటంటే శని ప్రవేశించేసిందండి నా జీవితంలో అంటే ఇప్పుడు శని ప్రవేశించడం అంటే రెండు రకాలు లెటరల్ గాను ఫిగరేటివ్ గాను ఏదో కష్టం వస్తే శని ప్రవేశించింది అంట అక్కడ కష్టం ఏం రాలేదు బానే ఉండాలి లేటరాల్గా అంటే అంటే ఏమో ఏమిటి విషయం ఏమిటి చెప్పండి విషయం ఏమిటండి నా జాతకంలో వారం రోజుల క్రితమే శని ప్రవేశించింది ఇంకా ఏడున్నర సంవత్సరాలు నేను మహాదుఖాన్ని అనుభవించాలి అంటే శని ప్రవేశించిందని మీకు ఎలా తెలిసిందండి నేను ఎలా తెలుస్తుంది హౌ డూ నో మీకు ఎలా తెలిసిందంటే ఆయన ఎవరో చెప్పారు ఆయనకి తెలియదమ్మా ఆయన ఎప్పుడైనా ఆకాశం చేసి చూ చూడడం ఎదుగునాయనా అసలు ఏ జ్యోతిష్డైనా ఆకాశం చేసి చూస్తుండగా మీరు ఎదుగుదరా వాళ్ళు ఊరికే పుస్తకాలు తిన క్యాల్కులేషన్లు తప్ప ఎప్పుడైనా ఆకాశం చేసి చూసే ఎప్పుడు చూసిన పాపాన్ని ఆకాశం చేసి చూశాడా పోనీ ఇలా చూస్తే ఏం కనపడుతుంది చంద్రుడు కనపడతాడు సూర్యుడు కనపడతాడు నక్షత్రాలు కనపడతాడు శని ఏం కనపడుతుంది అది చక్కగా తెలుసుకోప్ ఏదో సంపాదించి చూడాలి ఎప్పుడు ఏ గ్రహాన్ని తెలుసుకోప్ ద్వారా కానీ ఎలా ఏ భూతద్ధంలో కానీ ఎప్పుడూ ఏ పాపాన్ని చూసిన పాపాన్ని పోలేదు ఎలా తెలుస్తుంది శని మీకు ఎలా తెలుస్తుంది ఏమిటి శని ఎక్కడి నుంచి శని ఏం శని ఏ ఎక్కడ ప్రవేశించాడు ఎప్పుడు ప్రవేశించాడు హూ టోల్ వాట్ ఈజ్ ఆల్ దిస్ నాకు తెలియలేదు మరి మీకేమో తెలిసిందేమో మీరు చెప్ తెలిస్తే నేను తెలుసుకుంటాను ఏమిటి శని ప్రవేశించడం ఏమిటి ఎక్కడ ప్రవేశిస్తాడు ఎలా ప్రవేశిస్తాడు ఎందుకు ప్రవేశిస్తాడు నేనే దొరికానా ఇంత ఇన్ని కోట్ల జీవరాశుల్లో నేనొక్కడనే దొరికాన శని కూడా ఏమిటి భయం అని నేను హెచ్చరించాను ఆవిడ కేటపడి నిజంగా ఏమన్నా కష్టము సుఖము అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి ఆగవు మీరు శని గురువు అని మీ క్యాల్కులేషన్స్ దారి మీ క్యాలకులేషన్స్ ఉంటే వాటి దారి వాటి దాట డైనమిక్స్ ఈస్ ఏ డిఫరెంట్ డైనమిక్స్ కష్టం సుఖ దుఃఖాల డైనమిక్స్ వేరే ఉంటుంది ఎందుకంటే మనము వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటాం ఆ వ్యవస్థలో నేను కుట్టాను కాబట్టి చసిపోతాననే భయం ఉంటుంది ఏమంటే డబ్బు పోగేస్తాము కాబట్టి పోతుందేమో అనే భయం ఉంటుంది ఈ డబ్బు వీళ్ళందరూ సక్రమంగా వాడతారు చెడగొట్టేస్తారు భయం ఉంటుంది ఎవండి వీడు నా కొడుకు వీడి నా కూతురు అని ఆసక్తి పెట్టుకుంటాం వాళ్ళకి ఏదైనా కష్టం వస్తుందేమోనే భయం ఉంటుంది మనమే మనం వ్యవస్థని క్రియేట్ చేస్తాం ఆ వ్యవస్థ ఎలాంటి వ్యవస్థ అంటే అది మనల్ని ఊపిరాడనంత గట్టిగా బంధిస్తుంది అలాంటి వ్యవస్థని మనమే క్రియేట్ చేసుకుంటాం దీనికోసం గ్రహాలు అవే మనమే గ్రహాలు శని వీడే అన్ని గ్రహాలు వీడే వీడే క్రియేట్ చేసుకుంటుంది సంసారం ఆసక్తి అనే దాని పేరే ఇంకా అంతకంటే వేరే శనిగ్రహం ఏమి ఉండదు కాబట్టి మీరు ఎప్పుడైతే అటువంటి వ్యవస్థని క్రియేట్ భద్రహలో సుభాషితం చెప్పాడు ఇప్పుడు ఓ గృహస్థున్నాడు ఆయనకి భార్య పెద్దవాడయ్యాడు భార్య కూడా లదావిడైంది ఆవిడ ఆరోగ్యం అంత మాత్రం ఆయన ఆరోగ్యం అంతంత మాత్రం ఆయనకిప్పుడు రెండు బెంగలు తన ఆరోగ్యం గురించి బెంగ భార్య యొక్క ఆరోగ్యం గురించి బెంగ ఆవిడికి కూడా రెండు బెంగలు ఉంటాయి అది వేరే సంగతి ఈయన మాట చెప్తున్నాను నేను తర్వాత ఆయనకి నలుగురు కొడుకులు నలుగురు కూతుళ్ళు ఈ కొడుకులు వాళ్ళ వాళ్ళందరికీ మళ్ళీ భార్యలు పిల్లలు ఈ కూతురులందరికీ భర్తలు పిల్లలు ఇది కాక ఆయనకు ఒక ఆవు గేదే రెండు దూడలు ఉన్నాయి కావండి నాలుగు ఎకరాల కొబ్బరి తోట నాలుగు ఎకరాల వరి తోట ఉంది ఇప్పుడు ఆయనకి సుఖం అనేది ఇప్పుడు చెప్పండి వర్ష శ్లోకం ఉండదు ఎందుకంటే వర్షం పడితే వరి చేకి మంచిది కొబ్బరి చేనుకి మంచిది కాదు తర్వాతేమో కొడుకు బాగుంటే కూతురు నాన్న నా కొంట్లో బాగులేదు ఉంటుంది కోడలు చెప్పిన మాట వింటోంది అంటే ఆ కూతురు ఫోన్ చేస్తుంది మీ అల్లుడు నాటిప్పిన వాడు వింటలేదని తర్వాత ఈ మనవాళ్లలో ఒక మనవడు ఎప్పుడు తిన్నా అలా బక్కలాగా ఏమీ పెరుగుదల ఏమీ లేకుండా వాడు ఈడ్చుకుంటూ ఉంటాడు వాడు చూస్తే దుఃఖగలుగుతుంది పెద్ద మనవరాలు పెద్ద మనిషి అయింది చాలా కాలం అయింది ఇంకా పెళ్లి పిటాకులు ఏం లేదు ఎవరు పెళ్ళాడతా ఎవరాదు అదో వెగ్గా వీడికి అసలు జీవితంలో దీనికోసం శని గృహము గురువు ఎందుకని దీనికోసం మీరు పెట్టుకున్న వ్యవస్థే మీకు సుఖ ఇచ్చే వ్యవస్థ ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఏ పొటెన్షియల్లీ సోర్స్ ఆఫ్ సుఖ దుఃఖ దీనికోసం వేరే పైవాడి శత్రువు ఒక్కర్లేదు మీకు మిత్రుడు ఒక్కర్లేదు దాంట్లోనే సుఖం ఉంటుంది దాంట్లోనే దుఃఖం ఉంటుంది యూ క్రియేట్ అటాచ్మెంట్ అండ్ యూ క్రియేట్ యువరో సఫరింగ్ హూ విల్ గివ్ యూ సఫరింగ్ సో ఈ విధంగా భయం పెట్టేస్తారు గండము అంటారు నీకు గండకాలము అంటారు ఈ గండము అనే మాటకు అర్థం ఏమిటి ఎవరు చెప్పాడు అర్థం చూడాలి డిక్షనరీలో అర్థం ఏదో ఉండుంటుంది అర్థమే లేదని నా అభిప్రాయం కానీ ఏదో అర్థం ఉండే ఉంటుంది సో గండము అంటే గండస్థలము అని ఒక అర్థం ఉన్నది ఇది కాక మరి ఇంకేదైనా అర్థం ఉందేమో నేను ఎప్పుడూ చూడలేదు ఈ విధంగా ఈ అవివేకులు అలా ప్రతిదానికి భయపడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే ఫస్ట్ బీ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ వెరీ ఫస్ట్ థింగ్ మొట్టమొదట భయం అనేది పెట్టుకోదు అది ఎలాగా హౌ టు డూ దాట్ అది ఎలాగంటే నా స్వరూపానికి హాని కలిగించేది ఏది లేదు ఈ సృష్టిలో నేను భయపడదగ్గది ఏది లేదు అనేటువంటి ఆ సత్యము దాన్ని చూడాలి నేను నేను భయపడాలి మృత్యువుకి భయపడాలని అక్కర్లేదు నేను మృత్యువుని నూరేసి నేలలో కలుపు తాగేసి కూర్చున్నాను ఇంకా నన్ను మృత్యు ఏం చేయలేదు నన్ను మృత్యు ఏం చేయలేదంటే మృత్యువు నా దరిదాపులకి రాదు నేను మృత్యువుకి మృత్యువును తర్వాత నాకు ధనమునందు ఆశ లేదు ఆసక్తి లేదు ఇంకా దేనికి భయం మానావమానములందు నాకు శ్రద్ధ లేదు ఫలానావాడు మానవు నాకు సన్మానం చేయాలని కానీ అనే కోరిక లేదు ఎవడైనా అవమానం చేస్తాడేమో భయము లేదు సో దేనికి భయపడాలి కాబట్టి భయపడదగ్గ హేతు ఏదీ లేదు అని ముందు గుర్తించాలి తర్వాత నేను మీకు ఒక ఛాలెంజ్ చెప్తా మీకు ఆత్మజ్ఞానమునందు మీకు యథార్థమైన ప్రేమ ఉన్నట్లయితే మీరు సత్యాన్ని గుర్తించాలి అదేమిటంటే అభయము అనేది ఆత్మజ్ఞానానికి సింహద్వారము ఉంటుంది ఇట్ ఇస్ ద డోర్ టు ద సుప్రీం రియాలిటీ అభయం అది సింహద్వారము ఉంటుంది మీరు అభయం కనుక మీరు పట్టుకుంటే మీకు ఆత్మ లభించి తీరుతుంది సో అభయం ఎలా వస్తుంది అంటే అభ నాకు అభయం కావాలి అభయం కావాలంటే రాదు అభయం ఎలా వస్తుందంటే నేను భయపడదగినది ఈ సృష్టిలో ఏదీ లేదు నేను భయపడాలి అన్ని అందరినీ ప్రేమించాలి ఎవరినీ ద్వేషించాల్సిన అవసరం లేదు నేను చెప్పే అభయము పొగర్మోత్తనం కాదు పౌర్మోత్తం నాగేతవాన్ని లెక్క అంటాడు కానీ లోపల భయపడుతూ ఉంటాడు నువ్వంటే నాకు లెక్క లేదని పైకి తేడతాడు కానీ లోపల భయపడుతూ ఉంటాడు వీటి మొహం ఇచ్చాడు తిట్లు తినేవి లేకపోతే నా మీదైనా కోర్టులో కేసేస్తాడా లేకపోతే నాకేదైనా అపకారం చేస్తాడేమో అని భయపడుతూ ఉంటాడు అది అలాంటిది నేను పైకి ఏమీ అనడు సౌమ్యంగా ఉంటాడు అందరినీ ప్రేమిస్తాడు దేనికి భయపడ్డాడు ఎందుకో తెలుస్తున్నా భయపడదగ్గది ఏదీ లేదు నాకు శని అంటే భయం లేదు రాహు అంటే భయం లేదు కుజుడంటే భయం లేదు ఎందుకు భయం లేదో వాళ్ళందరూ నా ఆత్మస్వరూపులే ఆత్మస్వరూపం కంటే భిన్నంగా రాహు లేడు కుజుడు లేడు ఆత్మస్వరూపంలో దోషం అనేది లేనే కుజ దోషమని వీళ్ళ భ్రమ తప్ప ఆత్మస్వరూపంలో దోషమే లేదు అసలు నాకెవరోలో చెప్పారు ఈ రాహు పూజలు కుజదోష పూజలు ఉన్నవి కాళహస్తిలో ఈ మధ్యనొచ్చాయి అంతకుముందు లేవు అంత ఈ మధ్యన వచ్చాయి సంబడీ స్టార్ట్ ఇట్ అండ్ దెన్ ఫార్ ఇట్ కాటప్ లైక్ వైల్డ్ ఫైర్ అది అంతకుముందు కాళహస్తి అంటే శ్రీశైలం కాళహస్తి అంటే శివుని యొక్క అది ఇప్పుడు కాళహస్తిలో శివుడు ఎవడు పఠించుకోడు శివుడు అక్కర్లేదు శివుడు అక్కర్లేదు నమ్మకం అక్కర్లేదు అభిషేకం అక్కర్లేదు వైరాగ్యం అక్కర్లేదు శివుడు అంటే వైరాగ్యం అదేమీ అక్కర్లేదు ఈ పక్కనే ఉంటుంది అక్కడ ఉంటారు మొత్తం జనం అంతా అక్కడే ఉంటారు కాబట్టి దేనికి భయపడాలి అంటే అది ఒక బండతనంతో చెప్తున్నమాట పొగర్మోత్తరంతో చెప్పే మాట కాదు నా స్వరూపానికి హాని కలిగించగలది ఈ సృష్టిలో ఏది లేదు అని ఎవరు తెలుసుకుంటాడో వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు